नमस्कार मोहनदास्रमचंद गांधी भारतीय आदरीबड़े गोप समरयोधुडु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 సత్యశోధన అన్న నామకరణం చేశారు అందుకే మన భారత రాజ్యాంగ జ్యేయం సత్యమేవ జయతే అని భారతీయ తాత్వికతను విశ్వమానవాళికి బోధించింది మహాత్మా గాంధీ గారి ఆత్మకథను వినిపించటం మా అదృష్టం భర్తగా నేను నాకు పెళ్లి రోజుల్లో దమ్మిడీకో కాణీకో చిన్న చిన్న పత్రికలు అమ్ముతూ ఉండేవారు వాటిలో భార్యాభర్తల ప్రేమ పొదుపు బాల్య వివాహాలు మొదలుగా గల విషయాలను గురించి వ్రాస్తూ ఉండేవారు చేతికి వాటిని పూర్తిగా చదివేవాణ్ణి నచ్చని విషయాల్ని మర్చిపోవటం నచ్చిన విషయాల్ని ఆచరణలో పెట్టడం నాకు అలవాటు ఒకసారి ఒక పత్రికలో ఏకపత్రనీ వ్రతం ధర్మం అన్న వ్యాసం ప్రకటించారు శ్రద్ధగా చదివాను ఆ విషయం నా మనస్సులో నాటుకుపోయింది సత్యమంటే నాకు మక్కువ అట్టి స్థితిలో భార్యను మోసగించటం నా వల్ల సాధ్యం కాని పని అందువల్ల మరో స్త్రీ మక్కువ కూడదని నాకు బోధపడింది చిన్న వయసులో ఏకపత్ని భంగం అయ్యే అవకాశం తక్కువేనని చెప్పవచ్చు కానీ ఒక ముప్పు కూడా కలిగింది నేను ఏకపత్ని అవలంబించితే ఆమె కూడా పాతివృత్యాన్ని పాటించాలి ఈ రకమైన యోచన నన్ను ఈర్ష్యపడే భర్తగా మార్చివేసింది పాటించాలి అని అనుకున్న నేను పాటింప చేయాలి అనే నిర్ణయానికి వచ్చాను ఆమె పాటింప చేయాలంటే నేను జాగ్రత్త పడాలి అని భావించాను నిజానికి నా భార్యను శంకించవలసిన అవసరం లేనేలేదు కానీ అనుమానం పెనుభూతం వంటిది కదా నా భార్య ఎక్కడికి పోతున్నది నేను తెలుసుకునలేకపోతే ఎలా నా అనుమతి లేనిదే ఆమె ఎక్కడికి వెళ్ళకూడదు దానితో మా మధ్య ఎడమహం పెడమహం ప్రారంభమైంది అనుమతి లేకుండా ఎక్కడికి పోకూడదంటే ఒక విధమైన జైలే కదా అయితే కస్తూరిబాకు ఇలాంటి జైలు బంధాలు గిట్టమని తేలిపోయింది నేను వెళ్ళొద్దని ఒత్తిడి తెచ్చిన కొద్దీ వెళ్ళసాగింది దానితో నాకు చిరచిర ఎక్కువైంది పిల్లలమైన మా మధ్య మాటలు కూడా ఆగిపోయాయి కస్తూరిబా తీసుకున్న స్వాతంత్రం నిజానికి దోషరహితం మనస్సులో ఏ విధమైన దోషం లేని బాలిక దైవదర్శనానికో మరెవరినైనా కలుసుకోవటానికో వెళ్ళటాన్ని అంగీకరించక అధికారం చలాయిస్తే సహిస్తుందా నేను ఆమె మీద దర్పం చూపిస్తే ఆమె కూడా నా మీద దర్పం చూపించవచ్చు కదా అయితే ఈ విషయం కాలం గడిచాక బోధపడింది కానీ అప్పుడో భర్తగా అధికారం చలాయించటమే నా పని నా గృహ జీవితంలో మాధుర్యం లోపించిందని పాఠకులు అనుకోవద్దు నా ఒక్కరిపోకడకు మూలం ప్రేమయే నా భార్యను ఆదర్శ స్త్రీగా తీర్చిదిద్దాలని నా భావం ఆమె స్వచ్ఛంగా శుద్ధంగా ఉండాలని నేను నేర్చుకున్న ఆమె నేర్చుకోవాలని నేను చదివిన ఆమె చదవాలని ఇద్దరం ఒకరిలో ఒకరం ఏకం అయిపోవాలన్న యోచన తప్ప మరో యోచన నాకు లేదు కస్తూరిబాకి కూడా నామాదిరి యోచన ఉన్నదో లేదో నాకు తెలియదు ఆమెకు చదువురాదు స్వభావం మంచిది స్వతంత్రురాలు కష్టజీవి నాతో తక్కువగా మాట్లాడేది చదువుకోలేదన్న చింత ఆమెకు లేదు చదువుకోవాలనే స్పందన ఆమెలో చిన్నతనంలో నాకు కనపడలేదు అందువల్ల నా యోచన ఏకపక్షమైనదని అంగీకరిస్తున్నాను నేను ఆమెను అమితంగా ప్రేమించాను అలాగే ఆమె కూడా నన్ను ప్రేమించాలని కోరాను ఆ విధంగా అన్యోన్య ప్రేమ లేకపోయినా ప్రేమ ఏకపక్షంగా ఉండిపోయినా అది మాకు బాధాకరం కాలేదు నా భార్య మీద నాకు మక్కువ ఎక్కువగా ఉండేది స్కూల్లో కూడా ఆమెను గురించిన జాసే ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా ఎప్పుడెప్పుడు ఇద్దరం కలుస్తామా అని ఆరాటపడుతూ ఉండేవాణ్ణి వియోగాన్ని సహించలేని స్థితి రాత్రిళ్ళు నిరర్ధకమైన మాటలతో నేను కస్తూరిబాని బాని నిద్రపోనిచ్చేవాణ్ణి కాదు ఇంతటి ఆసక్తితో బాటు కర్తవ్య నిష్ట లేకపోతే నేను అప్పుడు రోగ్రస్తుడనై మృత్యుకూరల్లో చిక్కుకుపోయేవాణ్ణి ప్రపంచానికి భారమైపోయేవాణ్ణి తెల్లవారుగానే నిత్య కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండేవాణ్ణి మరొకరిని మోసగించటం ఎరగని వాణ్ణి కనుకనే అనేక పర్యాయాలు చిక్కుల్లో పడకుండా రక్షణ పొందాను కస్తూరీబా చదువుకోలేదని మొదటే వ్రాశాను ఆమెకు చదువు చెప్పాలనే కోరిక నాకు ఉండేది కానీ విషయవాంఛ అందుకు అడ్డుపడేది ఆమెకు బలవంతంగా చదువు చెప్పవలసిన పరిస్థితి అది కూడా రాత్రిపూట ఏకాంతంగా ఉన్న సమయంలోనే సాధ్యపడేది గురుజనుడు ఎదుట భార్యవంక చూడటానికి కూడా రోజులు అట్టి స్థితిలో ఆమెతో మాట్లాడటం సాధ్యమా కాటియావాడ్లో పనికి మాలిన మేలిముసుగు అనగా పరదా రివాజు అమలులో ఉండేది ఇప్పటికీ ఆ రివాజు అక్కడక్కడా అమల్లో ఉన్నది ఈ కారణాల వల్ల కస్తూరిబాకు చదువు చెప్పేందుకు అవకాశం చిక్కలేదు యవ్వన సమయంలో భార్యకు చదువు చెప్పటానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయని అంగీకరిస్తున్నాను విషయవాంచెల నుంచి మేలుకొని సరికి ప్రజా జీవితంలో బాగా పోయాను ఇక ఆమెకు చదువు చెప్పేందుకు సమయం దొరకనే లేదు ఉపాధ్యాయుణ్ణి పెట్టి చదువు చెప్పిద్దామని చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు ఏ తర్వాత కస్తూరిబా చదువురి కాలేదు ఆమె కొద్దిగా జాబులు అర్థం చేసుకోగలదు ఆమె ఎడ నాకు ప్రేమ వాంఛామయం కాకుండా ఉండి ఉంటే ఈనాడు ఆమె విదూషీమణి అయి ఉండేదని నా అభిప్రాయం చదువు ఎడ ఆమెకు గల నిర్లిప్తను జయించి ఉండేవాన్ని శుద్ధమైన ప్రేమ వల్ల జరగని పని అంటు ఏదీ ఉండదని నాకు తెలుసు భార్య మీద భోగవాంచ అమితంగా పెంచుకున్నప్పటికీ నన్ను కాపాడిన విషయాన్ని గురించి వ్రాశాను కదా మరో విషయం కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది ఎవరినిష్ట పవిత్రంగా ఉంటుందో వారిని పరమేశ్వరుడు రక్షిస్తూ ఉంటాడనే సూక్తి మీద అనేక కారణాల వల్ల నాకు విశ్వాసం కలిగింది అతి బాల్య వివాహం పెద్ద దురాచారం దానితో పాటు అందల చెడుగుల్ని కొంత తగ్గించటానిక అన్నట్టు హిందువుల్లో ఒక ఆచారం ఉన్నది తల్లిదండ్రులు నూతన దంపతుల్ని ఎక్కువ కాలం కలిసి ఒకే చోట ఉండనియరు నూతన వధువు సగం కాలం పుట్టింట్లో ఉంటుంది మా విషయంలో అలాగే జరిగింది మాకు పెళ్లి అయిన ఐదేళ్ల కాలంలో అంటే పదమూడో ఏడు నుంచి పద్దెనిమిదో సంవత్సరం వరకు మేము కలిసి ఉన్న కాలం మొత్తం మూడు మించి ఉండదు ఆరు నెలలు గడవకుండానే పుట్టింటి నుంచి కస్తూరిబాకి పిలుపు వచ్చేది ఆ విధంగా పిలుపు రావటం నాకు ఇష్టం ఉండేది కాదు అయితే ఆ పిలుపులే మమ్మల్ని రక్షించాయి పద్దెనిమిదవ ఏట నేను ఇంగ్లాండ్ వెళ్ళాను అది మాకు వియోగకాలం ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చాక కూడా మేము ఆరు నెలల కంటే ఎక్కువ కాలం కాపురం చేయలేదు అప్పుడు నేను రాజకోట నుండి బొంబాయికి బొంబాయి నుండి రాజకోటకు పరుగులు తీస్తూ ఉండేవాణ్ణి తరువాత నేను దక్షిణాఫ్రికా వెళ్ళవలసి వచ్చింది ఈ లోపల నేను పూర్తిగా మేల్కొన్నాను Sita Rana Raghupati Rahava Rajra Rana Patita Pavan Sita Raghupati Rahava Rajra Rana Patita Pavan Sita Raghupati Rahava Rajra Rana Sita Rana